వామే కలంకీనాపమశాజాశిసారి శ్రీమహాగణాధిపతాశివసంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా నమస్కృత నరోీం సరస్వతీం తో తే త సాంఖ్యే బుద్ధి విమాం శృణు బుద్ధ్యాయుక్ పా ధం ప్రసి సో భాష్యంలో ఉన్నామండి తాం బుద్ధిం స్తౌతి ప్రరోచనార్థం బుద్ధ్యాయయా యోగ విషయయా యుక్త అదంతా ఓ అవతారిక అయింది ఓకే అంతే అందాము భాష్యం ేతుభ్యం అాఖ్యే పరమాధవస్వేక విషయ బుద్ధి జ్ఞానం సాక్షాత్ లోకమోహాది సంసారహేతుదోషనివృత్తి తే అంటే తుభ్యం అని చతుర్థి భక్తి నేను ఇవాళ సమాస కుస్మాలో చెప్పాను అనేక సందర్భాల్లో చతుర్థి వస్తుంది సంస్కృతంలో తెలుగులో షష్ఠి వచ్చే కు అంటారు తెలుగులో కి కు అక్కడ చతుర్థి వస్తుంది నీ కొరకు చెప్పబడినది నీకు చెప్పబడినది కాదు నీ కొరకు చెప్పబడినది భాష లక్షణంలా ఉంటుంది యశా తే తుభ్యం అభిహిత ఉత్త ఏమిటి బుద్ధి చెప్పబడినది బుద్ధిని చెప్పడం ఏంటంటే అంటే బుద్ధి అంటే జ్ఞానం అని అర్థం సందర్భాన్ని బట్టి మరి అర్థం ఉంటుంది సో బుద్ధి జ్ఞానం అభిహిత జ్ఞానము చెప్పబడింది ఏ విజ్ఞానము సాంఖ్యే బుద్ధి విషయసప్తం సప్తమే రెండు రకాల ఆధారసప్తమే విషయసప్తమి ఆధారసప్తమే అంటే దీని మీద అదింది అన్నప్పుడు సప్తమే భక్తి మీద పై సప్తమయో భక్తి విషయసప్తమి ఆయన దేని మీద మాట్లాడారు అంటే ఆ తెలుగులో కూడా ఆయన దేని మీద మాట్లాడారు అంటే అర్థం ఏంటి ఆయన భగవద్గీత మీద మాట్లాడారు గీత మీద కూర్చుని మాట్లాడారు విషయ సత్తులు ఆయన టాపిక్ డిస్కషన్ చేసింది ఏంటంటే అక్కడ తెలుగులో కూడా ఉందది మీద అనే సప్తమే ప్రతియానికి విషయ సప్తం అర్థం అయితే తెలుగులో అలాగా స్పష్టంగా కేటగరైజ్ చేయకుండా ఆ గ్రామర్ అంత పర్ఫెక్ట్ గా చేయలేదు సంస్కృతంలో మేము అన్ని అలా వర్కౌట్ చేసి పెట్టుకున్నాం అంతే తేడా విషయ సబ్దం ఆ విషయం కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఆ జ్ఞానంలో విషయమేమిటి సాంఖ్యే జ్ఞానం సాంఖ్యము విషయముగా గల జ్ఞానం అయితే సాంఖ్యమేమిటండి చూడండి సాంఖ్య శబ్దానికి మీరు ఖచ్చితమైన అర్థాన్ని గమనించాలి వివేక జ్ఞానము అని అర్థం ఎందుకంటే యోగం కదా యోగము అంటే ఉపాయం ఆత్మజ్ఞానం అనకూడదు ఆత్మజ్ఞానం ఇంక ఉపాయం కాకపోతే ఉపేయమే పొందబడి ఇది ఆత్మజ్ఞానమే ఆత్మజ్ఞానం అల్టిమేట్ గోల్ కాబట్టి ఇంకా దాన్ని ఉపాయంగా చెప్పడం అనవసరం కనుక ఇక్కడ సాంఖ్య బుద్ధి అంటే సాంఖ్య యోగము అంటే యోగం అంటే ఉపాయం సో ఆ అల్టిమేట్ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపాయం ఏమిటి అంటే సాంఖ్యము సాంఖ్యము అంటే వివేక జ్ఞానం अदे शंकर्वेकमेंटेट तेरा अभी मशि अभी इतम विवेका पंबरा बाबूअ मनि की विवेक मेद नाठन चू उ स्टूडेंट की इस्था। పద్ధతిలో ఉన్న స్టూడెంట్స్కి పాఠం చెప్పేప్పుడు పర్వాలేదు అలా ధోరణి కింద చెప్పుకుంటూ పోవచ్చు కానీ కొత్త ప్లేస్కి వెళ్లి కొత్త కొత్త మొహాలకు పాఠం చెప్తాం మొన్న రాజమండ్రిలో ఐదు రోజులున్నా సో పాఠం చెప్పిన ఏమిటి పాఠం స్థితప్రజ్ఞలక్షణాలు సాయంకాలం సో స్థితప్రజ్ఞాలు అంటే ఎలా ఉంటాయంటే సో యానిషా సర్వభూతానా తస్యాం జాగర్తి సంయమి ఎస్యా జాగ్రతిభూతాన్ని సానిశాపశ్యతో ము అని వస్తుంది మీరు చదువుతారు కొద్దిగా ఇప్పుడే వస్తుంది ఇంకా వారు మూవింగ్ టువర్డ్స్ దాట్ సో ఏ విషయంలో అయితే ఆత్మజ్ఞాని జాగరూకుడై ఉంటాడో ఆ విషయంలో లౌకికులు నిద్రపోతూ ఉంటారు ఏ విషయంలో లౌకికులు జాగరూకుడై ఉంటారో ఆ విషయంలో ఆత్మజ్ఞాని నిద్రపోతూ ఉంటాడు ఇది సమాచారం ఎన్మితశంకర భాష్యం పాఠం నాకు పాఠం చెప్పేప్పుడు ఒక ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఆ యాటిట్యూడ్ ఏమిటంటే సాధు స్వభావం ఉన్నది ఉన్నట్టుగా జాతకం దాన్ని కల్తీ చేయటం డైల్యూట్ చేయటం జాతకం అదొక ధోరణే కొంచెం దాన్ని మసాలా జత చేసి చెప్పడం జాతకం ఉన్నది ఉన్నట్టు చెప్పడమే జాతకం అలాగే మరి ఆ శాస్త్రం అలాగే కనపడుతుంది ఆ శ్లోకము భాష్యము కిందము వ్యాఖ్యానము టీకలు ఇవి అవి ఏది చూసినా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాయి కానీ లోకంలో జనులకి కావాల్సినట్టు ఉండవు చెప్తుంటే వాళ్ళందరూ సీనియర్స్ పొద్దున్న దక్షిణామూర్తి స్తోత్రం విశ్వం నిజాంతర్గతం నీ జగత్తు నీ లోపల ఉంటుంది వీడు బతుకంత జగత్తు బయట ఉందని జీవిస్తూ ఉంటాడు నేను వెళ్లి నా ప్రార్థం ఏంటంటే నేను వెళ్లి జగత్తు లోపల ఉందిరా అని చెప్పాలి వాడు ఏమనుకుంటాడంటే శనిగ్రహం అక్కడ ఉంది అక్కడి నుంచి అలాగే నన్ను సతా ఇస్తుందని ఉంటాడు వాడు వాడు హీఈస్ లివింగ్ ఇన్ దట్ అండర్స్టాండింగ్ సిన్స్ ది లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి వాడు అలా జీవిస్తున్నాడు ఆ ఇప్పుడు నేను వెళ్లి శని గ్రహం లోపల ఉందని చెప్తాను ఈ ప్రార్థం వాళ్ళ విని వాళ్ళ ప్రారంభం నా ప్రారంభం రెండు అలా సమకోవడం సమావేశం అవడం చేత వస్తాయి క్లాసెస్ లేకపోతే ఎయిటీ క్లాసెస్ నాకే డౌట్ వస్తుంది నాకు రెండు రకాల అనుభవాలు వచ్చాయి ఒకటి ఎప్పుడు వస్తుంటే ఎప్పటికప్పటికి పరగడుపు ఎప్పుడు వస్తే కొత్త ఏం కాదు ఒకటి ఏమిటంటే సమ్ స్టూడెంట్స్ లవ్ ఇట్ దే లైక్ ఇట్ సో ఆ ప్రెసిషన్ ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పడం నిమ్మహమాటంగా చెప్పడం అది స్పాంటైనిటీ ఒకటి ఉంటుంది ఆ స్పాంటేనిటీని పీపుల్ లవ్ ఇట్ విద్యార్థులకు ఇష్టంగా సరదాగా ఎంజాయ్ చేస్తారు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 మీరు యు టేక్ కేర్ ఆఫ్ వివేక జ్ఞానం ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆఫ్ జ్ఞానం అది సమాజం ఇది ఎలాగంటే మీరు మితాహారం యోగ్యమైన ఆహారం మితాహారం ఆ వంత మీరు చేస్తూ మీ ఆరోగ్యం సంగతి నేను చూస్తానన్నట్టుంది అలాగే కనుక సో వివేక జ్ఞానాన్ని మీరు పర్సూ చేయండి విధులు పెట్టద్దు ఆ జీవితంలో అది కరదీపిక వలే ఉండాలి బ్యాటరీ లైట్ చేత్తో బ్యాటరీ లైట్ పెట్టుకుంటాడు ఎందుకని దాని తప్పకూడదు ముళ్ళో వివేకాలకి ఉంచుకోకూడదు ఆ కరదీపిక వదే వివేక జ్ఞానాన్ని అలా నిరంతరంగా నిలబెట్టుకోవాలి దాని పేరు సాంఖ్య యోగము అంటారు పరమార్థ వస్తు వివేక విషయ బుద్ధి సో వివేకం ఏమిటంటే వివేకము రెండు మూడు రకాల వివేకాలున్నాయి శంకరులు ఈ వివేకాలని ఆయన మొట్టమొదటి సాధనంగా చెప్పారు బ్రహ్మసూత్రాల్లో నాలుగు సాధనాలు చెప్పి అతను ఆరంభమే వివేకంతో ఆరంభం నిత్యానిత్య వస్తు వివేకం అది ఉండాలి మనం జీవితం ఎలా జీవిస్తూ ఉంటామంటే మన ముందు కొన్ని ఇష్యూస్ ఉంటాయి అదే సమ్థింగ్ సమ్ ఇష్యూస్ అదే అవి నిత్యం మన యాటిట్యూడ్ అలా ఉంటుంది అప్రోచ్ దేం యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ రియల్ ఇప్పుడు ఉదాహరణకి మీరు మీరు సపోజ్ పది లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారనుకోండి భగవద్గీత క్లాస్కి వస్తున్నారనుకోండి ఈ రెండింట్లో మీటి మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ సంథింగ్ వెరీ రియల్ అన్నట్టుంటుంది భగవద్గీత క్లాస్ ఏవీ దెక్కన హే అన్నట్టుగా ఉంటుంది బట్ సత్యం ఏంటంటే దీస్ ఇన్సూరెన్స్ పాలసీ ఓ కుచిబీ నహి హే ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ సిల్లీ వేరే భగవద్గీత క్లాస్లో ఈ వివేకం ఏదైతే ఇదే సర్వం బట్ మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది రెండూ ఉన్నట్ల రెండూ లేనివాడి గురించి అసలు తలసంగ కేవలం ఆ పాలసీయే ఉంది భగవద్గీత క్లాస్ లేనివాడి గురించి మనం అమ్ముకోవడం వాడి గురించి కూర్చో డోంట్ థింక్ అ ఫిల్ డోంట్ థింక్ అఫ్యూ రెండు ఉన్నవాడి దగ్గర వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది సో మన జీవితంలో వివేకం చాలా తక్కువ ఉంటుంది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 is reverse toial and who will do it why everybody should do it bro edo mee kaamyakarma lo naloo cheyiste o lakh rupay lakshana mirutundhe o ore puja star idhe star idhe star peru untundi pratishta untundi rajyara ikkuto sahannroj dannalu pettipotharu ee vivekam endigidi evadiki kavali but then somebody has to do it prakruti pravahalo evado apan chestadu apani ee vivekamana pustakamga untundi somebody will highlight it and అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ పీపుల్ గ్రాటిట్యూట్ సో ది పాయింట్ ఈజ్ నిత్య అనిత్య వస్తు వివేకము సో మనం వివేక పరమార్థ వస్తువు ఉంటుంది ఆత్మ జ్ఞానము ఆత్మనిష్ట భగవద్గీత చదువుకోవటం ఆత్మ మనం సాధన సాధన మార్గంలో ముందుకున్నట్టు చేసి సాధకులం మనం కాబట్టి మనకి సాధనకి సంబంధించినటువంటి సర్వము ఇది ప్రధానము ఇది ముఖ్యం ఇది మెయిన్ Inka... జీవితానికి సంబంధించిన సర్వము సెకండ్ అది ఎందుకంటే జీవితం అనేది ఇట్ జస్ట్ యాన్స్ ఇన్ ఎ ఫ్లాష్ మనం జీవితం జీవితం జీవితం అని క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాం ఓ క్షణంలో పుట్టేది అంత అల్పమైనది అదే కాని గు ప్రాయము చెప్తారు శాస్త్రం బుడగ జీవితం ఎంత సత్యం అంటే అన్నమాట మనం చూస్తుండగానే ఎవరు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 ఆ మహాకా వేగవంకల కాలంలో అలా కనపడిపోయేటువంటి జీవితములోని ఇష్యూస్ ఏవైతే చిత్రం ఎలా ఉంటుందంటే ఈ రోజుని ఏ ఇష్యూ నా మనస్సునంతని ఆక్రమించి నాకు నాకు విశ్రాంతి లేకుండా చేస్తోందో అది సంవత్సరం అది ఉండనే ఉండదు అసలు జస్ట్ మే డిజపియర్ యాజ్ అలా ఉంటుంది సో కాబట్టి జీవితము जीवन में वे विवध घटन इवे अत्मस्वरूप नितमी विवेक उल्ला आवेका संबंधी परमस्तु विवेका संबंधी ज्ञाना बोधना परमस्तु विवेक विषय बुद्धि ज्ञान विवेक विवेक अंटे साक्षात शोक मोहादि संसार हेतु दोष निवृत्ति कारण సంసారం ఉన్నది సంసారము నన్ను రాజమండ్రిలో పండితుడు కలిసే పండితులు ఎలా ఉంటారంటే వాళ్ళకి వచ్చిన కొద్దిపాటి సంస్కృత సంస్కృత పండితుడు సాహిత్యం సంస్కృత సాహిత్యమో పండితుడు ఆ సాహిత్య పాండిత్యాన్ని ఉపయోగించి అదే సర్వం నేను జగత్తుకంతకీ కూడా నేను కావలసిన విజ్ఞానాన్ని సంపాదించాలని అహంకారంలో ఉంటాను ఇది యోగ్యంగా ఈ కవులు పండితులు ఉన్నారంటే నాలుగు పద్యాలు వల్లించి పద్యాలు అల్లి ఇంకా నాంత మునుగోడు లేడని ఒక భ్రాంతిలో ఉంటాం ఎనివే అది అదో పోరమే సో ఆయన అంటాడు సంసారములో చెడ్డే ఉందండి అంటే నేను అన్నాను చెడ్డ ఉందనే వాళ్ళు చెప్పారా అంటే అసలు సంసార పదానికి అర్థం ఏంటంటే అంటే దుఃఖ ప్రవాహము జన్మమరణ ప్రవాహము అంటే అదుకో మరి సమ్మంటే సమ్యక్ అర్థం సంస్కృతంలో సమ్యక్ అంటే పాజిటివ్ మీనింగ్ కానీ నెగిటివ్ మీనింగ్ కాదు మీరు పాజిటివ్ మీనింగ్ చెప్పకుండా నెగిటివ్ మీనింగ్ చెప్తున్నారు అంటాడు అంటే నేనన్నాను సంసార అనే పదంలో ఆ సమ్ముకి పాజిటివ్ మీనింగే చెప్పాలి నువ్వు చూసిన పది దృష్టాంతాల్లో పాజిటివే ఉంది కాబట్టి సంసార అన్న చోట కూడా పాజిటివే చెప్పాలి అని ఏమిటి ఈ పట్టుదల ఏమిటాయా సంసార శబ్దానికి అర్థం ఇది మేము వేదాంతంలో ఈ అర్థంలో వాడుకుంటాం బస్ మేము ఏ సెన్స్ లో దాన్ని వాడుతున్నామో ఆ సెన్స్ గ్రహించడానికి నువ్వు ఈ సెన్స్ లో ఎందుకు వాడుతున్నావు అని క్వశ్చన్ చేస్తావేటి అసలు అలా క్వశ్చన్ చేయడానికి వీలులేదే ఈ సెన్స్ లో ఈ పదం వాడాము అంటే యూ షుడ్ థీఫ్ పాయింట్ నీకు ఓవరాల్ సెన్స్ మీద అబ్జెక్షన్ ఉంటే రేస్ చేయాలి కానీ ఆ పదాన్ని ఆ సెన్స్ లో ఎందుకు వాడే అంటే ఏం చెప్పాం ఇందుకే అతని సమస్య ఏంటంటే జగత్తు మిత్య కాదంటాడతను అతని ప్రాబ్లం అది ఓహో అదే నీ సమస్య జగత్తు మిత్య కాదా మరి నువ్వు నువ్వు ఎక్కడ చదివాయి సంస్కృతం అన్నీ ఎక్కడ చదివావు మహాత్ములు పెద్ద పెద్ద పండితుల దగ్గర చదివావు కదా ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్లు కదా అయితే నువ్వు నేర్చుకున్నది నువ్వు జీవితంలో తరిచి శోధించి సంపాదించిన విజ్ఞానం ఏంటంటే జగత్తు సత్యము అని అంతేనా నీకు నేను చెప్పిది ఏమి ఆలోచించు నీకు జగత్తు సత్యం అని అనిపిస్తే దాంతో కొంతకాలం పుష్టిపట్టు ఆ తర్వాత ఎప్పుడైనా అది బహుశా సత్యం కాదేమో అని అనిపించినప్పుడు నాతోటి ఒకసారి కనుక్కడ ఏమైనా కొన్ని మాటలు మాట్లాడతాను అంతవరకు యు గో హ్యాడ్ అని చెప్పాను సో ఈ విధంగా కనుక పరమార్థ వస్తు వివేక వివేకం స్పష్టమైన అవగాహన ఆత్మ నిత్యము సంసారము జరత్తు అనిత్యము ఖచ్చితమైన వివేకం దీనివల్ల ఏమవుతుందంటే ఈ వివేకము సాక్షాత్ దోష నివృత్తి కారణం దోషాలని సాక్షాత్తుగా నివారణ చేసుకుంది అంటే ఏమిటి మీరు కర్మ ద్వారా ఉపాసన ద్వారా కొన్ని దోషాలను నివారణ చేసే అవకాశం ఉంటుంది ఏదైనా దోషాలుంటే కర్మతో ఇస్తే పోతాయి కొంతవరకు పోతాయి ఉపాసన వల్ల కొన్ని పోతాయి కానీ వివేక జ్ఞానాన్ని మీరు పట్టుకుంటే ఈ సందర్భంలో అత్యంత మౌలికమైన దోషాలు ఏ దోషాలు సంసార హేతు దోష ఈ జనమల ప్రవాహ రూపమైన సంసారం ఏది కలదో ఇది మనకి కలిగించేటువంటి దోష మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు స్వామిజీ పరమేశ్వరుడు ఈ జగత్తును ఎందుకు సృష్టించాడు సృష్టించి ఈ జరణము మరణము ఈ కష్టాలు దుఃఖాలు ఎందుకు పెట్టాడు అసలు మేమేం పెట్టమన్నాం ఆయన్ని అసలు ఎందుకు పెట్టాడు పెట్టి ఇప్పుడు మమ్మల్ని ఏమో జ్ఞానం సంపాదించే మోక్షాన్ని పొందని మాకు అసలు ఎందుకు పెట్టాలి దేవుడు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 అవి పెట్టాడు దేవుడు నీకు జనన్మరణ ప్రవాహము దుఃఖము ఇవి నీకు పెట్టడం ఏమని పెట్టలేదు అంత భ్రాంతిగా ఇంకోలేదు వీడేమో అన్ని పొరపాట్లు జీవితంలో పొరపాట్లన్నీ చేసి చేతులు అవి దేవుడు ఇలాంటివి ఎందుకు దేవుడు సృష్టించలేదు నువ్వెందుకు అనుకుంటున్నావు దేవుడు సృష్టించాడు అయితే మన నా కష్టాలను ఎవడు సృష్టించాడు దేవుడు కాదా కాదు దేవుడు సృష్టిస్తాడు దేవుడు కాదు దేవుడు కర్మఫల దాత అంటే కర్మఫలము ప్రకటమవటానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మంచి రోడ్డు హైవే టూ లేన్ హైవే క్లీన్ హైవే దాని మీద యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ రోడ్లు వేసి యాక్సిడెంట్లకు కారణభూతులు అంటే ఏమన్నమాట ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు దాంట్లో బండి క్లీన్ గా నడుపుకుంటే నీకు యాక్సిడెంట్ కాదు ఓవర్గా నడిపితే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన దానికి కారణం ప్రభుత్వం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రోడ్లు వేశారు కదా వాళ్ళు రోడ్లు వేయకపోతే నేను నడిపేవాడిని కాదు కదా ఇప్పుడు ఈ రోడ్డు వాళ్ళు వేయలేదనుకోండి ఇక్కడ కారు నడిపేవాడిని కాదు కదా అప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వదు కదా అంటే ఏమన్నా అలా ఉంటుందా ఎక్కడనా కాబట్టి ఈశ్వరుడు కర్మఫల దాకా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు కర్మఫలాన్ని నిర్మాణం చేసింది వీడే ఎందువల్ల ఈ కర్మఫల రూపమైన సంసారము నిర్మాణమైనది అంటే దోషములు ఉండబట్టే సంసార హేతు దోష సంసార హేతు దేవుడు కాదు సంసార హేతు దోషాలు దేవుడు ఈ పంచభూతాల రూపంగా ప్రకటమయ్యాడు ఈ దోషాలేమిటి శోకమోహాది శోకము మీకు దుఃఖం అనుభవానికి వస్తుందా లేదా వస్తుంది మోహము అంటే వ్యామోహము మళ్ళీ వ్యామోహం అంటే ఏది ఒకదానిని చూసి ఇంకోటి అమ్ముకోడు దానిని వ్యామోహము అని అంటారు ఒకదాన్ని చూసి ఇంకోటి అమ్ముకోడు ఇప్పుడు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 ఇలాంటి వ్యామోహాలు అనేక ఉన్నాయి మనిషి జీవితంలో సో ఈ ఈ శోకము మోహము ఇలాంటి దోషాలు అనేక ఉన్నాయి ఈ దోషములు వలనే సంసారం వీటికి నడుస్తోంది సంసార హేతు వీటిని సాక్షాత్తుగా నివారించారు డైరెక్ట్లీ యూ కెన్ జస్ట్ నెగేట్ ఆఫ్ దెమ్ రిజెక్ట్ ఆఫ్ దెమ్ వివేకము వలన సాంఖ్య వివేకము అంత బలమైనది దేహముయడల సాక్షిభావంలో ఉన్నా ఉన్నాడు అంటే ఇది వివేకం అది విచారించవలసిన వివేకం ఆత్మానాత్మ వివేకం అంటే అన్నది వివేకం లేకపోవటం ఆత్మ అనాత్మ వివేకం లేకపోవటమే దేహమే నేను నిజానికి మీరు ఆలోచించి ప్రతివాడు కూడా ఆలోచించాల్సి ఉంటుంది నిరంతరంగా పరిశీలించుకుని ఆలోచించుకోవాలి మనం తెల్లవాట్లేస్తే మళ్ళీ నిద్రపోయే వరకు మనం ఎలా బతుకుంటున్నాము ఎలా బతుకుతున్నామంటే దేహమే నేను అనే భావనతోటి మనం బతుకుంటాం దీన్ని ఇలాగే కొనసాగించటమా దీంట్లో ఏమైనా మార్పులు చెప్పులు చేసుకోవాల్సి ఉంటుందా అన్నది పరిశీలిస్తాం అలా నిరంతరంగా పరిశీలించుకుంటూ సాధకుడు ఏం చేయాల్సి ఉంటుందంటే అయామ్ ది బాడీ ఐడియా నుంచి బయటపడిపోవలసి దాని నుంచి ఎంత తొందరగా వీలు అంత తొందరగా బయటపడిపోవాలి निजा की याम दि बॉडी अने ऐडिया बैठ पड़े वीडियो आध्यात्म अड़क इंका वेयले अर्थम ऐ एम अवेर आफ् दि बॉडी बाडी विकार देश लक्षण प्रकटाई बॉडी वेरऊट शिथिलूर वस्तुवा दादी लाइफ अभी क्रम दवर तू deham kodanthe atondae vikara avastho untai i am aware of those changes i am aware of all uh, modifications that the body undergoes i am aware of various actions that happen in the body i am aware of the pleasure and pain that happens in the body avidhanga i am aware adu a sakshi rupanga manushi batakal gaani i am the body ene bhavamlo batastharu di sanksh viveka विवेक साक्षात् संसार, हेत। संसार हेतु सकल दोषम निवार दाने अंटे विवेक वाड़ा विवेका अंदकने स्थित मन उपड़ू दाने अनें एल अंदवे एम च मनो संसार हेतु दोषम चाल दृढ़ गूड़ क వీడు ఒక జీవితకాలం తప్పుడు భావజాలంలో బతుకుతుంది ఒక జీవితకాలం ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్లి అదేమిటి ఈ వివేకం మీరు బోధించారనుకోండి వాడు దాన్ని హీ కనక్ హ్యాండిల్ ఇట్ నేను ఒక సందర్భంలో ఆత్మస్వరూపాన్ని గురించి ఏ విధమైన నిర్వచనాన్ని మీరు దరికి చేరనివ్వద్దు డూ నాట్ డిఫైన్ యువర్ సెల్ Do not fit yourself into any description, any definition, any name. Just empty yourself of all names, of all definitions, and you can see yourself. Atma-swarupan. If you can see yourself, you can see yourself. What is it? You can see that we have gothram too. What is <laughs> it? No. You can see gothram too. తెల్లవారు వేస్తే సంయామనంలో గోత్రం చెప్తానే మేము అదే మరి దీస్ ఇస్ ది ప్రాబ్లం నేను సంయామనంలో గోత్రం నేను చెప్పొద్దని నేను చెప్పట్లేదు ఆత్మస్వరూపానికి గోత్రం లేదని చెప్తున్నా నువ్వు ఉపనిషత్తులనే మాట నేను అడిగేనా ఉపనిషత్తులనే మాట విన్నారా నేను అడిగేస్తాను ముండక ఉపనిషత్తు అనే పేరు విన్నారా విన్నా అశబ్దమ స్పృశ అగోత్రం అని ఉంటుంది ఎప్పుడు వినలేదా మాట అంటే అది మరి ఇప్పుడు సందర్భమో కాదు సందర్భం ఇదే నేను చెప్పి పాఠంలో సందర్భం అదే నీకు సందర్భమో కాదు నువ్వు చూసుకో నా పాఠంలో అదే సందర్భం నేను ఇంకో మాట కూడా చెప్పాను ఇదే చెప్తాను నేను ఇంకేం చెప్పను నేను ఇంకేదో కథ కథ చెప్తాను పురాణం చెప్తానుకుంటున్నావు చెప్పనవు ఇదే చెప్తాను నువ్వు మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత వస్తే ఇదే చెప్తా మళ్ళీ రాజమండ్రి వచ్చినప్పుడు వస్తే ఇదే చెప్తా పది సంవత్సరాల తర్వాత వస్తే ఇదే చెప్తా నేను ఇప్పుడు ఆఖరి శ్వాస వరకు ఇదే చెప్తా నువ్వు చూసుకో నీ సంగతి నువ్వు సెటిల్ చేసుకో నీకు కావాలక్కర్లేదు అంటే దాని ఆత్మ గోత్రం ఉండదు అని నేను చెప్తే దాన్ని నువ్వు అబ్జెక్ట్ చేస్తానంటే ఎక్కడ పోతుంది ఆత్మ ఏంటో గోత్రం ఉండదు వైసా హీ హై వెదర్ యు ఆర్ రెడీ ఫర్ ఎ డాక్యుమెంట్ కాబట్టి ఆ వ్యక్తి హీ జస్ట్ కాన్ టు హ్యాండిల్ ఎ వీడు అనుకుంటాడు వీడు పుట్టిన వెంటనే వచ్చింది అనుకుంటాడు వీడికి పుట్టినంత వెంటనే ఎప్పుడు వచ్చింది వీడు పుట్టాట ఎనిమిదేళ్ళలో పదేళ్ళు అయినప్పుడు వీడికి ఉపనయనం చేసినప్పుడు ఫలానా గోత్రం వాడికి రారు వీళ్ళ నాయని చెప్తే వాడికి వచ్చింది గోత్రం కాబట్టి సో పీపుల్ దగ్గర అప్రిషియేట్ ద ట్రూత్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది పీపుల్ టు అప్రీషియేట్ ద్రోత్ మరి ఏం చేయాలి ఇప్పుడు ఇంకా వీళ్ళకి పనికిరారు వీళ్ళ ప్రారంభమైతే వీళ్ళని హెల్త్ పంపించేయండి అలాగే థియాలజీ అయితే అభినయ చేస్తారు థియాలజీ వాళ్ళైతే సరిగ్గా అభినయ చేస్తారు వీళ్ళందరినీ కూడా ఆ దాంట్లో బారాయణ ఆ పార్టీలో పారాయణ సో కానీ వేదాంతంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఇలాగంటే సాంఖ్య వివేకానికి యోగ్యత లేని వాళ్ళకి ఆ యోగ్యతని కలిగించటం మరొక ఉపాయం చెప్తాడు దానికి కర్మయోగం ఉందని అది ఇప్పుడు చెప్తాము అర్జునుడికి అవసరం అంటున్నారు భాష్యం योगे तो तत्प्युपंगतयाव प्रहानपूर्वकाराधना कर्मयोगे कर्माष सगे चमन ృు సో ఆ సాంఖ్య బుద్ధికి వీడిని తయారు చేయాలి తయారు చేయాలంటే వీడు అంతఃస్కరణలో శుద్ధి తీసుకురావాలి శుద్ధి అనేది ఎప్పుడు కూడా కర్మ సాధ్యం క్లీన్ చేయాలంటే కర్మ వల్ల అవుతుంది కర్మ వల్లనే క్లీన్ చేయగలుగుతారు పాత్ర క్లీన్ చేసిన శరీరాన్ని క్లీన్ చేసినా బయట నుండే పాత్ర కాని దేహం గాని మనస్సు గాని కర్మ చేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది సో పాత్ర క్లీన్ చేయాలంటే ఏదో పీచో ఏదో పెట్టి చేస్తారు మనస్సు క్లీన్ చేయాలంటే వ్యాక్యూమ్ క్లీనర్స్ పీచులో ఉపయోగపడదు అది ఫిజికల్ కనుక మనస్సు సూక్ష్మంగా ఉంటుంది కనుక సూక్ష్మమైన కర్మ ద్వారా ప్రక్రియ ద్వారా మనస్సును క్లీన్ చేయాలి ఆ మనస్సుని క్లీన్ చేసే సూక్ష్మ ప్రక్రియకే యోగము అని పెరుగుతుంది అంటే మళ్ళీ అక్కడ సాంచ అది యోగమే అంటున్నారు కదండి కొంచెం క్లియర్ గా ఉండాలి ఓకే కర్మయోగము యోగే త్రిమాంశును యోగేటు అంటే కర్మయోగే కర్మయోగము విషయముగా కలిగిన జ్ఞానాన్ని బోధిస్తాను విను అది ఇక్కడ కూడా బుద్ధే కర్మయోగానికి కావలసింది కూడా బుద్ధే అంటే కర్మయోగం అంటే ఇప్పుడు కొత్త కొత్త కర్మలేవో చేయమని చెప్తాడని మీరు అనుకోద్దు కర్మయోగం అంటే చేస్తున్న కర్మని మార్చి ఇంకో కర్మని చేయటం కర్మయోగం కాదు అది కర్మయోగం కాదు కర్మయోగం అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి స్వామిజీకి సేవ చేయటం కర్మయోగం అనుకుంది అది ఏమీ కాదు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని సరైన పద్ధతిలో చేస్తే దాన్ని కర్మయోగం అంటుంది సరైన పద్ధతి ఏంటంటే మేము చేస్తున్న పద్ధతి సరిగ్గానే ఉంది మా భాష ఏమి ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్ అంటే అలా కాదు మీ యాటిట్యూడ్ లో మార్పు రావాలి కర్మయోగం ఏమిటండి యాటిట్యూడ్ లో మార్పు రావడం అంటే ఏమిటండి నిస్సంగంగా చేయాలి నిస్సంగత ఇది పట్టుకోలేకపోతున్నారు జనం కొద్ది సాంఖ్య వివేకం పాటు బరువు పోతే సాంఖ్య వివేకం బరువు పోతుంది కర్మయోగం చెప్తామని కూర్చోంటే కర్మయోగం చెప్తుంటే అది ఇబ్బంది అయిపోతుంది ఇంకా కర్మయోగం కూడా వాడికి ఇబ్బంది అయిపోతే ఇంకా వాడిని మనం శ్రీకృష్ణుడు మనం ఉద్దరించలేము గీతయ్య వాడిని ఉద్ధరించలేదు వాడు ఇంకేదైనా ఉద్దరించిదైనా మార్గం రావాలి మళ్ళీ జన్మలోనే ఎప్పుడు చూసుకోవాలి ఈ జన్మకి ఇంకా వర్కౌట్ కాదు సో కర్మయోగ కాబట్టి కర్మయోగం అంటే నిస్సంగత నిస్సంగంగా విరిచేయాలి సంఘం అటాచ్మెంట్ అతుక్కుపోవటం ఈ సంఘ శబ్దము ఆ ధాతువు ఎలాగంటే సంజయ్ అనే ధాతువు నుంచి వస్తుంది సంస్కృతంలో ఓ పదం ఉంది అంటే పిండి లైఫ్ పిండి ఎప్పుడైనా ఉన్నారా లైఫ్ పిండి అనే ఈ లైఫ్ పిండి అనేది ఏమిటంటే వరుగా ఈ దోశలోవి చేసుకునే పిండే అయి ఉంటుంది సమ్ సచ్ వెరైటీ వాళ్ళది కొత్త దైక్ కాదు ఆ పిండె ఒక పద్ధతిలో ఉడికిస్తే అది అది జిగురుగా ఒక గమ్ కింద తయారవు దాని ఒక పద్ధతిలో దాన్ని బాయిల్ చేయాలి వాటర్ వేసి దట్ బికమ్స్ గమ్ అనమాట ఆ రకంగా వచ్చిన ఆ లైపిండికి సక్తు ఇప్పుడు మీకు ఆ సంగధార సంగతి దానికి అర్థంలాగా అర్థమైంది కాబట్టి అది పట్టుకుందంటే మీరు సరిగ్గా లైపిండి తయారు చేస్తే ఆ పూర్వం వాళ్ళు అలా చేసేవారు ఈ సినిమా పోస్టర్స్ అతికించేవాడు కూడా బకెట్ నిండా తెచ్చుకొచ్చి వాడు ఆ లైపిండే తెచ్చుకునేవాడు వాడు ఆ పిండి కొనుక్కొచ్చి అక్కడ దాన్ని ఉడికించి ఆ బకెట్లో వేసుకుని తెచ్చుకునేవాడు ఆ ఆ కాగితమైన కాలా ఇలా రాసేసి ఈ పశువులు ఆ కాగితం తినేత ఎందుకు తింటాయంటే వాటి వెనకాలండే పిండి కోసం అవి ఇది మొత్తం ఆ పిండి కాబట్టి ఈ సత్తు అంటే పిండి అని ఆ పదము ఈ పదము రెండు నోటి నుంచే వచ్చేది ఆదిశిలో ఒకటే కాబట్టి నిస్సగ్గతయా అంటే అతుక్కుపోకుండా ఈ లైవ్ పిండి అతుక్కున్నట్టుగా అతుక్కుపోకుండా చేయాలి ఈ అతుక్కుపోవడం అంటే ఏమిటి చెత్తం వస్తుందంతా కూడా సో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 క్లేశ మనస్సుకి చూకమనిపించే ఎగ్జాంపుల్ ఇచ్చేమేమో మొదలై నేనే పశ్చాత్తపడ్డా అయిపో కానీ లెక్చర్ అయిపోయిన తర్వాత మొన్నడెప్పుడో నన్ను కలిసి ఆ ఎగ్జాంపుల్ చాలా బాగుందండి నాకు కనువిప్పు అని ఒక అమ్మగారు నాతో చెప్పారు అప్పుడు అనుకున్నా పోల ఎగ్జాంపుల్ చెప్పినందుకు ఉపయోగం ఎగ్జాంపుల్ ఏమిటంటే నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు తల్లి నవమాసాలు మోసి నేను కన్నాను అంటుంది నేను నేను ఇచ్చిన దృష్టాంతంలో అదే ఇచ్చాను దృష్టాంతం నేనన్నాను నువ్వెక్కడి కన్నావమ్మా నువ్వు కన్నావా ఆ ప్రకృతి ప్రవాహంలో శిశువు జన్మ శిశువు ఆ పిండము పెరిగి పెద్దదొచ్చినప్పుడు జన్మ అయిందా లేదా నువ్వే కనేసావా నువ్వే పెంచి పెద్ద చేసేసి కనేసావా ఆ జన్మ ప్రకృతి యొక్క ధర్మంగా అయిందా వాట్ ఈస్ ది ట్రూత్ ఆలోచించి చూడండి అని చెప్పాను ఇది దృష్టాంతం నేను ఇచ్చాను ఇలాగంటే కఠోరమైన దృష్టాంతం ఇవ్వాల్సిన సొంత అక్కర్లేదు మామూలు ఏదో దృష్టాంతం ఇవ్వచ్చు ఇదే ఇవ్వక్కర్లేదు కానీ మరి ఏం చేయను అది వచ్చింది గుర్తు ఇంక ఇప్పుడు ఇచ్చి అప్పుడు కూడా అలా పశ్చిప్తారడ్డా మొన్నడు అమ్మగారు నా దగ్గరకు వచ్చి ఒక యంగ్ లేడీ మిడిల్ ఏజ్ లేడీ నా దగ్గరికి వచ్చే స్వామీజీ నాకు కనుగిపోయిందండి ఏమిటమ్మ మీకు ఏం కను చెప్పండి నాకు అవి వాళ్ళంటున్నాం అంటే నాకు అర్థమైందండి నేను కన్నాను పిల్లవాడిని నేను కన్నాను ఈ కనుట గివ్ బర్త్ అనే ఒక క్రియకి నేను కర్తను అనేది కేవలం అది ఒక అలవాటుగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి మనం అనుకోవడమే కానీ వాస్తవంలో మన ఎందుకు కర్తృత్వం లేదు అదే తెలుసు ఆలోచించి చూస్తే మన ఎందుకు కర్తృత్వం ఏముందండి షీ షీఈ్ నాట్ ది డూయర్ ఎట్ ఎనీ స్టేట్ ఆ పిండము అది పెరగడంలో దాంట్లో వచ్చే వివిధములైన మార్పుల్లో at this stage she is not be doing under then the chained birth she is not be doing everything happens a pindamo piragadam it happens pindamo poorna shishuvuga tayaravatam it happens it is now ripens for ready for prasavam um, uh, birth chained birth ready for chained birth it happens the child is born it happens ద చైల్డ్ ఈజ్ గుడ్ హ్యాపెన్స్ ద చైల్డ్ ఈజ్ గ్రోయింగ్ హ్యాపెన్స్ నవ్ ద చైల్డ్ ఈజ్ యంగ్ మ్యాన్ హ్యాపెన్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆల్ ది వెను కన్నాను అనే మాట ఇది ఆ వ్యక్తి బతికున్నంతకాలం ఆ వ్యక్తితో ఉంటుంది చచ్చిపోయేప్పుడు కూడా నేను కన్నవాడు నాకు సరైన సేవ చేయలేదు అనే భ్రాంతిలో ఆ మనిషికి ప్రాణం విలుస్తుంది పురుషుడు కాని స్త్రీ చూడండి ఎంత పొరపాటం నిస్సంగత కాబట్టి కర్తృత్వం ఎంతల్లా అటుక్కుపోయి ఉన్నామో మనం చూడండి గమనించండి అదొక సంఘం ఆ సంఘం వదిలేముంటున్నాడు లేకపోతే ఒక సింపుల్ కర్మ అవుతుంది ఇప్పుడు రూపాయి ఎవరితో బిచ్చగాడికో రూపాయి ఇచ్చారు ఇచ్చేసి ఈ వాకమే ఫ్రమ అక్కడ ఆ ఇచ్చిన రూపాయి కోసం మీరు వాడి థ్యాంక్స్ కోసమో లేకపోతే ఎవడైనా ఫోటోగ్రాఫ్ కోసమో ఆగి ఉండరు ఈ వాకే అంటే మీరు నిస్సంగంగా రూపాయి దానం చేసేసారు అంతే కదండి నిస్సంగంగా రూపాయి ఇచ్చేశారు లేదా మామిడి ఇచ్చారు అనుకోండి వాడికి అలా ఇవ్వచ్చు ఎవరైనా భేదవాళ్ళు కనపడితే పది మామిడి పళ్ళు ఎట్టు పెట్టుకుంటే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వాడికి తినచ్చు వాడు మామిడిపడ్డు తింటాడు మామిడి పండు మనం తిన్నంత ఫ్రీక్వెంట్ గా వాడు తినలేడు కదా వాడు తిని ఆనందిస్తాడు సో మనం వాడికి ఇచ్చి వాడు తింటుంటే చూసానం అంత కర్లేదు మనం ఇచ్చేసి మనం ముందుకెళ్ళిపోవచ్చు ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అది నిస్సంగా ఉంటాయి అయితే ఆ పని మీరు ఒక పాతిక సంవత్సరాలు ఒక కర్మని చేశారు ఒక పిల్లవాడిని కని కానీ ఇనేవే బర్త్ దాంట్లో ఉండే పెయింట్స్ అన్ని పాపం ఆ వ్యక్తి అనుభవించిన మాట వాస్తవమే కదా ఇనేవే ఇన్వాల్వ్మెంట్ నిమిత్తంగా ఉంటుంది ఆ వ్యక్తి సో కానీ పెంచి ఒక పాతిక సంవత్సరాలు పెంచి అట్ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ అడిగి పెళ్లి ఇంకో అమ్మాయి మెడో పుస్తకముడి వేసేది మై జాబ్ ఇస్ డన్ ఐఎమ్ నో మోర్ అరౌండ్ హిమ్ అని వాక్అవే ఇక్కడ పండు దానం చేసి మీరు వాక్అవే మీరేం ఫలాన్ని అపేక్షించకుండా ఎవరు వాకింగ్ అవే అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొడుకుని ఇంకొక అమ్మాయి చేతిలో పెట్టేసి ఇంకో అమ్మాయి చేతిలో పెట్టినట్టే కదండి కృష్ణ కూడా వేసేటంటే ఆ అమ్మాయి చేతిలో పెట్టేసినట్టే ఇంకేమి మన సమయం అంటే ఇట్ ఈస్ లైక్ దాట్ అది ప్రకృతి ధర్మం అమ్మాయి చేతిలో పెట్టేసాం అయిపోయింది ఇంకా అమ్మాయి చూసుకుంటుంది వీడి జీవితాన్ని నడిపిస్తుంది ఇంకా మన అయిపోయింది అండ్ వీఆర్ ఫ్రీ ఫ్రెమెంట్ నో మోర్ ఫలాక ప్రక్ష నోమోర్ భోక్తృత్వం కెన్ యు డూ if you do that you are a karma yogi inga malli em apeeksha undokunda varochu dannam pettalu no seva cheyal nothing like any other person he may serve himenath sir doesn't matter amara mana vartike em avuthundanni manushya entha weak minded ga untarante manu naage em avuthundu naaku bhojanam ekkadinchi vasthundu untaru vidi anukuntadu vidi bhojanam ni vidiya vyavastha chestunnanu anukuntadu that is the major mistake ప్రకృతి ధారలో వీడికి భోజనం దొరుకుతుంది అని వీడు తెలుసుకోలేడు నేనే వ్యవస్థ చేసుకుంటున్నాను అనమాట ఏదో మనిషిలాగే భ్రాంతిలో జీవిస్తూ కాబట్టి ఆ భోక్తృత్వము అన్నది ఆ సంఘంలో రెండో అంశం అది నిస్సంగత ఇంకా కర్తృత్వం లేదు భోక్తృత్వం లేకపోతే ఇంకెందుకంటే ఈ కర్మ చేయటం ఈశ్వరారాధనార్థే కర్మయోగం ఈశ్వరుని యొక్క ఆరాధన కొరకు ఈ కర్మను చేస్తాను ద్వంద్వ ప్రహాణ పూర్వకం ద్వంద్వములు చూసాం ఏమిటి ద్వంద్వలు ఇంత దాకా ఏ మూడు ద్వంద్వాల దృష్టించుకోండి సుఖదు సమయకృత్వ లాభాలాభం జయాజయం జయాపజయములు వాటి వల్ల లాభాల నష్టములు వాటి వల్ల సుఖదు ఈ ద్వంద్వములు వీటిని త్రోషిపుచ్చుత ద్వంద్వ ప్రహాణ పూర్వకం నేను రాజమండ్రి ద్వంద్వాల గురించి చెప్పాను దునం మూడు వచ్చింది అలాగా ఆ శ్లోకం ఉంది స్థితి ప్రజ్ఞ లక్షణాల్లో ఈ ద్వంద్వాల గురించి శ్లోకం ఒకటి ఉంది వెంటనే ఎలాబొరేట్ గా చెప్పాను గంట సేపు ఆ రోజు బాధమదే వాళ్ళు చాలా మంది మేము మంచి విషయాలు నేర్చుకున్నామని నేను చెప్పాను ఇట్స్ అంటే ఇట్స్ ఎ మూడ్ ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ అసమానం అలా రాదు సో వాటెవర్ సో ద్వంద్వ సత్యము కాదు నేను చాలాసార్లు మీకు మనవి చేశాను ఇట్స్ లో సుఖము దుఃఖము మీరు అన్నది ఇప్పుడు చలి వేడి వేడి చలి అంతూ అబ్సల్యూట్లీ అపోజ్డ్ థింగ్స్ నో జస్ట్ ఇట్స్ ఎ గ్రుయేషన్ పాతిక డిగ్రీల నుంచి ఒక్క నాలుగు డిగ్రీలు కిందకు వచ్చింది అనుకోండి చలి చలి చలి అంట నాలుగు డిగ్రీలు వెళ్తే వేడి వేడి వేడం సో చలిలోంచి పాతిక డిగ్రీల్లోకి వస్తే అబ్బాయి వేడిగా ఉంది ఏంటండే అంట వేడిలోంచి పాతిక డిగ్రీల్లోకి వస్తే అబ్బాయి తలగా ఉందంట అదే పాతిక డిగ్రీలు ఇదంతా మీకు నేను మనవి చేశాను ద్వంద్వాల దగ్గర వాస్తవంలో ద్వంద్వములనేవి లేవు ద్వంద్వ ప్రహాణ పూర్వకం ద్వంద్వాలని అంగీకరించరు మహాత్ముడు ద్వంద్వాలను అంగీకరించరు ద్వంద్వాలు ఉన్నాయి ఆ రెండింటి ఏడలా నీవు సమచిత్తం కలిగి ఉండాలి అది ఒక లెవెల్ ఒక లెవెల్ ఆఫ్ టీచింగ్ రెండో లెవెల్ ఏమిటంటే సమచిత్తం ఎలా వస్తుంది స్పాంటేనియస్ గా రావాలి మొట్టమొదట కొంత మీరు అభ్యాసం చేసినా క్రమంగా స్పాంటేనియస్ గా మీకు సమచిత్తం రావాలి ఎలా వస్తుంది ఎలా వస్తుందంటే అవి ద్వంద్వములు పరస్పర విరుద్ధములు అనేటువంటి ఆ ఆగ్రహమే తొలగిపోయినప్పుడు వస్తుంది ఎండకాసినా సంతోషమే వర్షం పడ్డా సంతోషమే చలివేసినా అనే ధోరణలోకి వచ్చేస్తే వాడికి ఇంకా మనస్సు ఎప్పటికప్పటికీ దృఢం చేసుకుంటూ ఎప్పటికప్పటికీ తనకి తానే నచ్చజెప్పుకుంటూ ఆ విధంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అలా చేస్తే దాన్ని సాధన అని అంటారు కానీ తానే నచ్చజెప్పుకుంటూ సన్మార్గంలో నడిచే దాని పేరు సాధన అత్యంత సహజంగా ఇంక నచ్చజెప్పుకోవడం లేదు ఏం లేదు అడుగు పడిందంటే సన్మార్గంలోనే పడుతుంది అసలు తప్పు మార్గంలో పడే ప్రసక్తే లేదు ఇంక సాధన లేదు అది సహజ స్థితి అయిపోతుంది ఆ సహజ స్థితిని చేరుకున్న మహాత్ సహస మహాత్ములు చేరుకుంటారు వారు ద్వంద్వ పూర్వకం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 అది చేసి కర్మనేమో ఈశ్వరారాధన కోసం చేస్తారు నిస్సంగంగా చేస్తారు ఉత్సాహంగా చేస్తారు చాలా మంది అడుగుతారు కాబట్టి మరి భోక్తృత్వం లేకపోతే కర్తృత్వం లేకపోతే ఈ కర్మ చేసేందుకు ఉత్సాహం ఉండదు కదా అదే మళ్లీ పొరపాటు ఉత్సాహం కర్మ చేయడానికి ఉత్సాహం అవసరం దాంతో సందేహమే కానీ ఉత్సాహమునకు కర్తృత్వ భోక్తృత్వాలతోటి కనెక్షన్ పెట్టినంతకాలం వీడు వీడు కర్మయోగి मुक्तसंगोनहवादी धृत्युत्ह सबन्वित श्रीकृष्णु पद्दो अध्याय अनहमवादी मुक्तसंग अहंकर्ता अंडे कर्तृत्व लेक्तसंगे भोक्तृत्व ले फलाकांक्षुत्म धृति अंत धैर्य उत्साह कर्तृत्वभोक्तृत्व तो कर्मचे उत्साहे पोरपा నిజానికి వాస్తవమైన ఉత్సాహం నిస్సంగంగా కర్మ చేసేప్పుడే ఉంటుంది కాబట్టి ఆ స్థితిని ఎవరికోవాళ్ళు ఆవిష్కరించుకోవాలి ఆ రకంగా ఉత్సాహంగా విడిచ్చి కర్మను చేస్తాడు ఈశ్వరారాధనార్థే దానికి కర్మయోగము అదే సమాధియోగము కర్మానుష్ఠానే సమాధియోగేచ కర్మను అనుష్ఠించేప్పుడు సమాధి కర్మను అనుష్ఠిస్తుంటే సమాధి ఎలాగా సమాధి అంటే ఇలా వినిసిపోయి కూర్చోవడం కదా మరి సమాధి అంటే కర్మను అనుష్టిస్తుంటే సమాధి ఎలా మిగుతుంది అంటే కాదు లేదు సమాధి అంటే శ్రీకృష్ణుని సమాధి వేరు యోగుల సమాధి వేరు యోగుల సమాధికి స్ట్రాన్స్ అనర్థం శ్రీకృష్ణుని యొక్క సమాధికి ఫుల్ అవేర్నెస్ అనర్థం అంటే సతతము జాగరూకుడై ఉపాంటేనియస్ గా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 ఇంట్లోంచి తరివేయడానికి వీలున్నారు ఇంట్లో వాడు వాడు అంచేత ఏం చేస్తారు వాడి మీద ఒక కన్ను వేసి ఉంటుంటాం వాడిని పర్మనెంట్గా యూ రీడ్ ఆఫ్ హ్యూమ్ ఇట్స్ అనదర్ వే బట్ సపోజ్ యూ కెనాట్ రీడ్ ఆఫ్ హిమ్ వాడు ఇంట్లో ఉంటాడు ఏ భావం లేదా ఒక కొడుకు ఎవడో ఉంటాడు వాడు పల్స్ని పింఛి చేస్తూ ఉంటాడు ఇంట్లో బయటికి పంపించడానికి కుదరదు అప్పుడు ఏం చేస్తారు కన్ను వేసి ఉంటుంటాం ఒక కన్ను వేసి ఉంటుంటాం